నా నా నీవయోగ్యుడవయ్యా నాస్తి నా ఆత్మకు ఆహారము. ఆహారమునా పరవశ నే వాక్యమేనా ఆత్మకు అభిషేష ఆహారము నీవాక్య మేనా పాదములకు దీపము నీవాక్యమేనా పాదములక దీపము నీవాక్యమేనా పాదములక దీపము నా స్ పాత్రుడా నా నీవేయోగ్యుడవయ్యా నీవేడవ్యాస్ పాత్రుడయాపేణ నికృపయే ఆత్మకు అభిషేకము నీకృపేణ ఆశ్రయము నీకృపేనా ఆత్మకు అభిషేకము నేకృపయే జీవనాదరము నేకృపేణ జీవనాదరము జీవనాదరము నా స్ పాత్రుడయ్యాదనకు నివేయోగ్యుడవయ్యా నీవేయోగ్యుడవయ్యా నా స్ పాతృడా సోందర్యము యలేము నిరిపూర్ణత శ్రీ ఓ శరూ నీ సోందర్యము యరుషలేను పరిపూర్ణత శ్రీ నుకరము నిపూర్ణత నా జీవితమ్యము పరిపూర్ణత జీవితమ్యము నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము నా స్ పాత్రుడా నాయ్యా నీవేయోగ్యుడవయ్యా నీవే యోగ్యుడవయ్యా ప్రార్థన చేస్తాను పక్షుల గౌదేవా మీకు వనాలేసయ్య మహమ్మతు రవి తండ్రి మీకు పులి సోకరంగా ఈసయ్య ఈ గడిచిన కాలం అంతా మన సురజితంగా కాపాడి సజ్జులెక్కలు పెట్టి నూతన గుణంలోనికి నడిపించడం మా మీకే వనాలైనా ఈ దినానికి మీకు నూతనమైన కృపను ఆత్మను మాకు అనుగరించి అనిపించండి పరుషుడు కను అనుగురించి అనిపించండి మేము పూపతి వాడుగున్న చేయండి చేయి ప్రతి పనిలో విజయం అనుగ్రహించమని పంపిస్తున్నాం నేను ముఖ్యంగా తండ్రి భయంకరమైన కాలంలో మేము ఉంటున్నదా తండ్రి మా ప్రియులను మీరు కాచి కాపాడుతామని వాగ్దానం చేస్తున్నారు తండ్రి ఆయన మార్చి నెలలో పవ్వ మీ అభిషేకం పొందిన వారినివన్నీ తాకడం చెప్పినారు నేను ఓ ప్రవ్వ కానీ మా మధ్యలో కొంతమంది ప్రియులకి మేము చూస్తున్నాం కనుకరించమని ప్రార్థిస్తున్నాం వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం వారిని గర్వించమని ప్రార్థిస్తున్నాం వారిని క్షమించమని ప్రార్థిస్తున్నాం మీ యొక్క ముద్రలోకి వచ్చి వాళ్ళని సహాయపడమని ప్రేరేపిస్తున్నట్టు ప్రార్థిస్తున్నాం మేము అటువంటి ప్రేరేప వాళ్ళకి దయచేయమని ప్రార్థిస్తాం లేదా కృపదల తండ్రి క్రైస్తవ జీవితము లోకాతీతంగా తయారైపోయింది ప్రభావ మహా లోకాతీతంగా తయారైపోయింది ప్రభావం పలు ఏ రీతిగా జీవించారు క్రైస్తవ రీతిలో జీవిస్తున్నారు ప్రభావం సంపూర్ణంగా మీరు క్లీన్కి సేవించే బిడ్డలు ఆరడీ అయిపోయినారోగా కానీ మీరు మాకు ఇచ్చిన రాయక అవకాశం దాని వచ్చి మీకు ఎంతో వరణాలు ఇస్తే సంచరించమంటే ఆర్థిస్తున్నాం నేను కొత్త ఖర్చు మనకు ఆర్థిస్తున్నాం తండ్రి ఎంతో కానీ మీ కొడుకు సాక్షులు పెట్టుకోండి మాట్లాడి మాట్లాడి మీరే మనోనందండి ప్రయత్నం తండ్రి వాక్యం స్టార్ట్ చేస్తున్నాం తర్వాత ప్రయాణిస్తాను నియల్ గ్రంథంల నుంచి కొంతకాలం నుంచి నేను ఇప్పుడు మధ్య బాగా ధీర్గా ధ్యానిస్తున్నాను ఎందుకంటే డానియల్ గ్రంథంలో ఉన్న ప్రవచనాలు మన కాలానికి అవి పరిపూర్ణమవుతున్నాయి అవి మన డానియల్ కాలంలో ఆరంభమైనవి కొన్ని కొన్ని కొన్ని ప్రవచనాలు ఆయన కాలంలో ఆరంభమైనవి మన కాలానికి అవి సంపూర్తి అంటే ఎండింగ్కి వస్తున్నాయి అన్నట్టు కాబట్టి ఎండింగ్కి వచ్చేటప్పటికూ జంభించి అవి అమలు పరచబడతా ఉంటాయి కాబట్టి వాటిని మనం ధ్యానించాలని ఆశపడుతున్నా నేను నేను మాకు దీర్ఘంగా వాటిని ధ్యానిస్తా ఉన్నాను ఏ రీతిగా ప్రభు నడిపిస్తే మనం ముందుకు వెళ్ళొచ్చు కాబట్టి దాని గురించి నాలుగవ దేమ్ లో నెబుకడ్ మెజర్ మనం చూస్తా ఉంటాం ఈ నెబ్కడ్ మెజర్ ఆ దేశానికి ప్రవర్తి పెద్ద మహారాజ్యం అది మహా మహా ప్రపంచాన్నంతా గడ నడించిన ప్రభా దేశం ఒకప్పుడు అట్లా దాని తర్వాత అశ్వ రాజ్యం మనం చూస్తా ఉంటాం ఆ యొక్క పారసికులు రావడం మనం చూస్తా ఉంటాము కాబట్టి ఈ రాజ్యాలన్నీ ప్రపంచాన్ని పరిపాలించాకే మనం చూస్తాం కానీ దేవుడు అదే పుస్తకంలో ధాన్యగ్రంథంలో ఆయనే అనుకుంటా బహుశా రెండవ అధ్యాయంలో అనుకుంటా ఆ రాజుల కాలంలో ఆయన ఆరంభం అవుతుంది ఆ రాజుల కాలంలో సర్వోనతుడ దేవుడు ఎన్నటికి కథలని కదలిం కదిలింపబడని తన రాజ్యాన్ని స్థిరపరుస్తా దానికి ఎప్పటికీ అంతం ఉండదు అన్నాడు కాబట్టి ఆ రాజుల కాలము అన్నప్పుడు ఏ రాజుల కాలం అనేది మనం ప్రశ్న వేసుకుంటే మనకు తెలుసు గతంలో ఎన్ని రాజ్యాలు ఈ లోకాన్ని పరిపాలించినాయి అనేది ముఖ్యంగా మొదటిదిగా మనం చూస్తాము అన్నిటికంటే బహు విజృంభించి ప్రపంచాన్ని పరిపాలించిన దేశాలలో ఐగిప్ తో పెట్టి ఐగిప్ తర్వాత మనం చూస్తాము బబులోను బబులోను తర్వాత అశూర్ అశూర్ తర్వాత మాదీలు పార్శికులు దాని తర్వాత గ్రీసు దేశం దాని తర్వాత రోమా చక్రవర్తి రోమ సామ్రాజ్యం మన ప్రభు టైంకి రోమ సామ్రాజ్యం ఆ రాజుల కాలంలో చివరి చివరి రాజ్యము రోమా సామ్రాజ్యం ప్రపంచాన్ని పరిపాలించింది అది ఒకప్పుడు మనకు మన ముత్తాతల కాలంలో మన పూర్వీకుల కాలంలో ఉండేది అయితే ఆ రాజుల కాలంలో సర్వనతుడు తన తన సొంత రాజ్యాన్ని పర్లక రాజ్యాన్ని స్థిరపరుస్తున్నాడు అది ఏడవ రాజ్యం అంటే ఇవి ఆరు రాజ్యాలు ప్రపంచాన్ని పరిపాలించినాయి ఈ ఆరు రాజ్యాలు ప్రపంచానికి పరిపాలించినాయి కానీ ఏడవ రాజ్యము మన ప్రభుతి ఆయన ఈ లోకంలో అడుగు ఆయన ముప్పై సంవత్సరాలకి ఆయన సేవ ఆరంభించింది ఆయన సేవ చేసింది కనీసం మూడు సంవత్సరాలే అంతకంటే ఎక్కువ లేదు ఆయన సేవ దిశగా ఆత్మీయస్తున్నంత లేట్ గా ఎందుకు ఆయన సేవ చేసింది మన ప్రభుత్వ ఆయన ఏమన్న కాలంలో సరే నార్జ్ఞానం కనుక నేను ఇరవై సంవత్సరం నుంచి నేను సేవ చేస్తా ఉన్నాను ట్వంటీ త్రీ ఇయర్స్ నుంచి చేస్తాను సేవస్ ఫిఫ్టీ త్రీ ఇయర్స్ కాబట్టి ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ ఇప్పుడు నాకు కానీ మన ప్రభు మటుకు థర్టీ ఇయర్స్ కి స్టార్ట్ చేసింది మళ్ళీ ఈ థర్టీ ఇయర్స్ సైలెంట్ ఉన్నాడు ఆయన చిన్నగా ఉన్నప్పుడు బాలుడు ఉన్నప్పుడు బోధించింది కరెక్ట్ ఇంత చిన్నవాడికి ఎక్కడి నుంచి వచ్చింద్ఞానం అని ఆ యొక్క శాస్త్రులు పరిశీలు చర్చించుకుండే వాళ్ళు ఏసో కానీ ఆయన సువార్తను ప్రకటించడం మనుషులకి స్వసపరచడం ఇవన్నీ ఆయన ముప్పై ఎండవరకు చేయలేదు ఆశ్చర్య అయితే ఈ సైలెంట్ పీరియడ్ అంటే కూడా కిరేట్గా చెప్పాలంటే మన ప్రభుత్వ జీవితంలో సైలెంట్ పీరియడ్ ఆయన ఈ ముప్పై వరకు ఏం చేసింది అన్నప్పుడు ఒకటే అర్థం చేసుకుంటాం ఆయన ఎక్కడున్నా కానీ తన తండ్రికి సహాయంగా ఉన్నా కానీ వరంగ పని చేసినాడు కానీ ఏది చేసినా గాని శిష్యులను ఏర్పరచుకోక ముందు మటుకు ఆయన బహుగా సిద్ధపడింది అనేది నేను గ్రహించడం అని చెప్పిన జీవితంలో అడుగుపెట్టే వాళ్ళు బహుగా ప్రార్థన పూర్వకంగా గంటలు గంటలు ప్రార్థన చేయాలి రోజుల రోజులు ప్రార్థన చేయాలి ఒక్కొక్కసారి తొంభై రోజులు సమజాంతము ఉపాసలని ప్రారంభించే సేవకులు అని చెప్తున్నా నేను ఆ రీతి ఉన్నప్పుడే సంపూర్ణంగా సమర్పించుకోవడం అనంటే తృణీకరించుకొని లోకాశ కోరికలు శరీర కోరికలు అన్ని తరించుకుంటే నువ్వు సంపూర్ణంగా ఆత్మీయంగా తయారవుతావు అన్న విషయం ఎప్పుడైతే ఆత్మీయంగా తయారవుతావో ఇవన్నీ విషయాలలో మనం చూపిస్తూ కాబట్టి మనం ఆయన సేవకులకు సిద్ధపడచ్చు ఆయన ముఖాముఖిగా మాట్లాడుతుంది ఆయన స్వర రూపంగా మాట్లాడుతారు దర్శన రీతిగా టైంలో తర్వాత నీ సేవ పరిచర్య ఏ రీతి ఉండబోతుందో కూడా ఆయన చూపిస్తుంటాడు మార్గాలు ఎటువంటి అద్భుతాలు నీ సేవలో జరగబోతున్నాయి చూచి ఎటువంటి ఉండబోతున్నాయి బైబుల్ బోధకి సంబంధించిన సేవన అనేది లేక స్వస్థతల్లతో కూడిన సేవన అద్భుతాలు చేసే సేవన ఎటువంటిది అనేది చూపిస్తూ దేవుడు అది ఎంత కాలం వెళ్తా ఉంటది అందులో నుంచి ఎంత మంది దైవ జనులు బయటకు వస్తారు ఒక దాని ఉంటాడు అన్నట్టు కాబట్టి ఇది క్రైస్తవులు పరిశీలించలేని స్థితిలో ఉన్నారు గ్రహించలేని స్థితిలో ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి అవన్నీ చెప్పబడలేదు ఎవరు చెప్పవాలే సరే మనం వాళ్ళ గురించి ఎప్పుడు తప్పుగా మాట్లాడాలి ఎందుకంటే అవి వాళ్ళకు అనుగ్రహించబడలేదు వాళ్ళ సేవకులకు అనుగ్రహించబడలేదు ఫాస్టర్లకు కూడా అనుగ్రహించబడలేదు కాబట్టి ఫాస్టర్స్ కూడా వాటిని ఎత్తుకోలేని ఉన్నారు రోజు వరకు కూడా యథావిధి కాలం ఫుడ్ లేచి ప్రోగ్రామ్స్ ప్రోగ్రామ్స్ అన్ని ఆర్గనైజ్డ్ ప్రోగ్రామ్స్ డేట్ ప్లానర్స్ షెడ్యూల్స్ ఇట్లా పెట్టుకుని వెళ్ళిపోతాం కదా ప్రభు ప్లాన్స్ ప్రభు షెడ్యూల్స్ వాళ్ళు టైం ఇస్తలేరు ఆయన తనలో కూర్చొని ప్రవ్వ నీ చిత్తం ఏంటో చెప్పు ప్రవ్వా నేను ఏ రీతిగా నీ చిత్రాన్ని నెరవేర్చాలా ప్రవ్వ అన్న ప్రార్థనలు కూడా మనకి కనిపించదు ఈ రోజు సేవ జీవితంలో మరి మరో విధంగా ప్రవ్వా నీ చిత్తం ప్రకారంగా మేము పోవాలి ప్రభు అంటారు కానీ వాళ్ళ సొంత చిత్తాన్ని నెరవేర్చుకుంటా ఉంటది ఇట్లా కూడా కనిపిస్తుంట సేవ అందుకు మనము అటువంటి అపోస కాలంలో ఉన్న ఉద్యీవము మనం చూడడానికి ఇవ్వనున్నాం ఈ వాళ్ళంతా ఐక్యత కలిగి సేవ చేసేది అటువంటి సేవ మనకి ఈరోజు కనిపిస్తలేదు ఎందుకు అనిపిస్తలే ఎవరి మార్గంలో వాడు వెళ్ళిపోతుండే ఎవరికి ఇష్టం వాడు వెళ్లిపోతున్నాడు కానీ ఆయన సన్నిధిలో కూర్చొని గంటలు గంటలు గడిపిన వాడు లేదు అతని ప్రవక్తలు ఆ రీతిగా సమయాన్ని గడిపినారు కాబట్టి ఇంకెవరు గడపలేదు ధాన్యాలు గురించి నేను బహు దీర్ఘంగా ధ్యానిస్తా ఉన్నాను నిన్న రాత్రి తొమ్మిదిన్నర వరకు కూడా చదువుతానే ఉన్నాను కనీసమయా కూడా ఆరు గంటల నుంచి స్టార్ట్ చేసిన ఆరు గంటల నుంచి కూర్చుంటే తొమ్మిది తొమ్మిదిన్నర వరకు నేను ధాన్యులకు సంబంధించిన విషయాలు ధనిస్తానండి ఎందుకంటే మనకి ఎవరు తెల్సి చెప్పండి ఇంతకాలం మనము బైబుల్ చదువుతున్నాము ధాన్యాల గురించి గెలిస్తున్నాము ధాన్యులు తండ్రి ఎవరెవరం తెలుసా ఎవరికైనా తెలుసా ధాన్యుల తండ్రి గురించి చాలా మటుకు ఎవరు కలియదు దానియలు ఏ గోత్రానికి సంబంధించిన వారు కూడా తెలియదు దానియలు తండ్రి ఎవరు కూడా తెలియదు ఆయన కుటుంబం వరకు అయితే నేను నిన్న స్టార్ట్ చేసిన ఇది నేర్చుకుందాం ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు నేను తాను తెలిసిన తరిగితే పంతొమ్మిది నుంచి నేను ఈ ప్రవసాల పుస్తకాలు ధ్యానిస్తున్నా కానీ ఏ రోజు కూడా నాకు ఆ రాలేదు దాని వేలు తండ్రి నిన్న స్టార్ట్ చేసిన ఇంకా వైద్యుల్లో వచ్చినాలు ఇచ్చిన అన్ని చూసి మన గోత్రాలకు సంబంధించినవి పూర్వ పూర్వీకులకు సంబంధించినవి ఆ పెద్దలకు సంబంధించిన విషయాలు అన్ని చూస్తా ఉన్నా భయంలో ఆశ్చర్యంగా ఏముందంటే దానిలు దావిద్ గోత్రానికి సంబంధించిన వాళ్ళని ఒక్క స్థలంలో ఉంది ఎగరా గ్రంథము మొదటి అధ్యయనము ఎనిమిదో వర్షాలు చూసిన రాత్రి మిన రాత్రి డౌట్ కానీ నాకు ఒక డౌట్ అయితే ఈ ధాన్యాలు ఆ దానిలో ఒకటేనా అనేది ఒక డౌట్ ఉంది ఈ రోజు కూడా ఇప్పటికి కూడా మీనా కానీ వేరే అవకాశం లేదు ఎందుకంటే డానియల్ గ్రంథము మొదటి అధ్యయనం చేసినప్పుడు డానియల్ అనేవాడు ఒక యాజక వంశం నుంచి వచ్చినడనే ఉంది కాని ఏ యాజక ఏ రాజు రాజుల వంశం ఏ రాజుల వంశం అనేది లేదు తర్వాత నేను గతంలో కూడా ఒకసారి నేను డానియల్ గురించి గణించినప్పుడు తొమ్మిది విషయాలు జ్ఞాపకం చేసిన ఏంటంటే మెషద్ అబ్బేద్ నగర్ ఈ నలుగురిని మెరుగుపడిన సేపు ఏం చేసిందంటే నపంసక్ల అధిపతి ఆయన పేరు నోటికి వచ్చింది నాకు ఉంది ఆయన పేరు ఉంది బైగుల్లో దాని ఉంది ఆయనకు ఒప్పిట్ ఏం నపంసకుల అధిపతికి వీళ్ళని ఈ నపంసకుల అధిపతి ఏం చేసిందంటే ఎవరెవరైతే నపుంసకులుగా తయారు చేయబడినరో మార్చబడినరో వాళ్ళందరినీ ఈయన ట్రైనింగ్ చేసుకుంటాడు అన్నట్టు రాజ్యంలోని పండ్ల కొరకు మేనేజ్మెంట్ కొరకు ప్రతి పని కొరకు వాళ్ళని వాళ్ళకన్ని విద్యలు నేర్పించడము బోధించడము రకరకాల బోధలు అవన్నీ నేర్పించి వారిని పండ్లు పెట్టుకోవడం అన్నట్టు నపుంసకుడు కాబట్టి గోరీ పెద్దర కృషక్ మరియు ధాన్యలు నపుంసకంగా మార్చబడ్డవారు అన్నట్టు ఎవరిన సరే నపుంసకం గా లేకపోతే వాళ్ళు ఎక్కి పరిస్థితుల్లో అంతపురంలో పనిచేయలేరన్నట్టు అట్లా దానియాలు నంసకంగా మార్చబడ్డవారు గ్రహించాలా తర్వాత ఆయన దావిటి వంశం నుంచి వచ్చిన ఎజ్రా ఎరా గ్రంథంలో ఉండేది మొదట గ్యామ్ ఎనిమిదో వర్గంలో నటంపున పేరు అశ్వేనాథ్ అంటే అశ్వేనాథ్ అశ్వేనాథ్ కదా మూడో వర్షంలో ఉంది అశ్వేనాజ్ ఆధ్వర్యంలో వీళ్ళంతా ఉన్నారని నాకు జానస్తుంది వీళ్ళు మంచి మంచి గట్టి గున్న వాళ్ళే గాని స్వానిసత్వంలో తీసుకొని కొనపబడినాక ఆ యొక్క ఐదు మన డబులోకి కొనపోబడినాక అక్కడ నపుంసకలుగా మార్చబడ్డారు విళ్ళు మానవుల ద్వారా పౌలు ఈ విషయాన్ని జ్ఞాపకం చేశారు ఒక స్థానంలో నిమిత్తమై నపుంసకలుగా మార్చబడ్డవారు అని ఉంటాడు పుట్టుకతోనే వాళ్ళు ఉన్నారు ఆయన రాజ్య విషయమై నపుంసలుగా మార్చబడ్డ వాళ్ళు మనకి అక్కడ క్లూ ఇస్తారంటే ఎగ్జాక్ట్లీ అది ఎట్లా జరిగిందనేది ఎక్కడ మనకు కనిపించదు బైబిల్లో కాబట్టి ఆశ్రం ఏంటంటే యన ఎక్కడ ఎక్కడ వచ్చిందన్నప్పుడు దావీదుకి అప్షలోము దావీని వెంటాడుతుంటాడు ఒకరోజు చంపడానికి సొంత కుమారుడే తండ్రిని చంపడానికి వెంటాడుతున్నప్పుడు దావీదు ఆయన అంతపురాన్ని తన భార్యలను పిల్లల్ని తీసుకొని అరణ్య మార్గంలో పోతాడు అన్నట్టు రకరకాల ప్రాంతాల ఎదుగుతా ఉంటాడు అప్షలో మీ ఇక్కడికి వచ్చేంటే అక్కడ నుంచి ఇంకో దగ్గర బరిగేతడు అక్కడ నుండి ఇంకోటి ఆయన పిల్లల్ని బాయ్యందరినీ తీసుకొని బరిగిస్తూ ఉంటాడు ఆయన వేదన ఆయన శ్రమలు అవి రావిధి శ్రమలు అట్లుంటాయన్నట్టు అరణ్య మార్గంలో తనతో పాటు తీసుకొని పోవడము వాడిని కాపాడాలా వారికి ఆహారం పంచి చాలా ప్రయాసంతో సేవ శ్రమను అనుభవించిన అటువంటి టైంలో ఇప్పుడు నాకు ఇంకొక పేరు గుర్తుంటే చెప్పు బ్రీ మీకు ఒక మొరటోడు ఆ మొరటోడు దగ్గరికి దావిడేం చేస్తాడు తన సైన్యాధిపతులను పంపిస్తాడు నాకును మా పిల్లలకి ఆకలింది వారికి ఆహారం ది అంటే ఆ మొరటోడు ఏం చేస్తాడంటే పో నేను ఇవ్వను పోంటాడు అప్పుడు వాళ్ళు సైన్యాధిపతులు వాపసు వచ్చి చెప్తారు పెద్ద రాజా ఈ కన్నాడు అంటే రాజు కోపం వస్తాడు కోపం వచ్చి ఆ పట్టి బంధించుకొని తీసుకుంటారండి అని పంపుతాడు అన్నట్టు సైన్యా వస్తేప్పుడు నాబాస్ అండి నాబోస్ నాబాలు సారీ నా బాలు మొదటోడు వాళ్ళ భార్య పేరు అభిగయ్యులు అభిగయ్యేరు వాళ్ళ భార్య పేరు ఆయన పేరు నా బాయ్య పేరు అభిగేయలు అయితే నాబా నా బాలు యాక్చువల్ గా హార్ట్అక్ వచ్చి సైన్య దావిద్రాజు సైన్యని పంపించింటూ నిన్ను బట్టుకోని కన్న న్యూస్ వినంగానే గుండాయి వస్తాడు గుండాయి రచ్చిపోతే అప్పుడు భార్య దుఃఖంగా ఉంటది అభిగాయలు దావిడ్ అప్పుడు సైన్య అధిపతి నివాబుని పంపించి ఆయనని భార్యగా తీసుకుంటాడు అన్నట్టు అభిగాయుల్ని ఈ అభిగాయులకి దావిడ్కి పుట్టిన వాడే అని ఒక చరిత్ర ఉంది అంటే దానియల్కి మూడవ కుమారుడు దావిదు దావిదు దావిదు అభిగైల్ కి పుట్టిన కుమారుడు మూడవ వాడు అన్నట్టు అని ఒక చరిత్ర ఉంది కాబట్టి అభిగయలు గర్భంలో పుట్టినవాడు దానియల్ అంటే రాజుల వంశ నుంచి వాడు కాబట్టి ఈ ఆశ్చర్యం ఏంటంటే సంతతిని దేవుడు కాపాడుతూనే ఉన్నాడన్న విషయం దానియ గ్రంథం నుంచి మనం నేర్చుకోవాలా దానిసత్వంలో ఉన్నా కూడా ప్రభు కాపాడి వాళ్ళని లేకపోతే ఎప్పుడూ చంపాల్సింది రాజుగా కుమారులను చంపుతారు శత్రువులు వచ్చినప్పుడు ధాన్యాన్ని కాపాడి దాని తర్వాత ఆయన భయంకరంగా తన జీవితాన్ని సమర్పించుకుండా ఆయన పెళ్లి చేసుకున్నట్లు మనం ఎక్కడ చూడండి బైబుల్లో ఆయన భార్య పేరుండదు ఎందుకంటే నప్పించండి చేసుకున్నాడు కదా కానీ కేథలిక్ బైబుల్లో ఉంది అది నేను ఆశ్చర్యపోయిన చూసిన వాళ్ళన్నిటికీ రకరకాలుగా రకరకాల పుస్తకాలన్నీ జమ చేసి ఇప్పుడున్న బైబుల్ ఇంకా విస్తరించి చేసుకున్నారు అన్నట్టు అయితే వాళ్ళ దాంట్లో ధాన్య ఇప్పుడు మనకి దానియల్ గ్రంథం పన్నెండవ అధ్యాయంతో ముగిస్తుంది అనుకుంటా పుస్తకం వాళ్ళ దాంట్లో పదమూడో అధ్యాయం ఉంటుంది దానియల్ గ్రంథం క్యాథలిక్ పుస్తకాలలో ఆ పదమూడో అధ్యాయంలో దానియలు భార్య పేరు చూపిస్తారు దాని పేరు సుజాన్ అవి ఎంత మటుకు నిజమైనది నేను నమ్మను ఎందుకంటే పదం చూస్తే అది ఇంగ్లీష్ పదం లాగా ఉంది దానియలు అంటే అది పాలకాలకు ప్రేరణ అర్హత చేసుకుంటారు సరే ఏదైతేనే ఉంది మనకు కానీ ఒకటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దానియడ్ పుట్టుక విధానము బైబుల్ సైలెంట్ గా లేదు అన్న విషయం మట్టుకుని నేను అర్థం చేసుకున్నాను నిన్న సాయంత్రం ఈ ధాన్యానికి ఎన్నో విషయాలు తెలుసు ఆత్మీయ ప్రపంచం గురించి ఇంగ్లీష్ లో స్పిరిట్ వరల్డ్ అంటాం కదా స్పిరిచువల్ వరల్డ్ అంటాం మనం ఉంటుంది ఈ ప్రకృతి సహజమైన ప్రపంచం మన కళ్ళకు కనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ మన చుట్టూ చెట్లు ఆకాశ పక్షులు ఈ రాతుల పూట నక్షత్రాలు ఇవంతా సృష్టి కళ్ళ కనిపిస్తూ కానీ మన కళ్ళకు కనిపించనిది ఇంకొక ప్రపంచం ఉంది దాన్నే ఆత్మీయ ప్రపంచం అంటున్నాయి అది మనం చూస్తాము ఎక్కడ చూస్తామంటే ఇవ్వే గుర్తుంది బ్రదర్ అవి ఏలుష కాలంలో అనుకుంటా యుద్దానికి అందరు సిద్ధమైనప్పుడు ఎలీషా ఎలిషానా ఏలియా టైమ్ చెప్పది వీరి కండ్లకి కనిపించని దేవుణ్ణి సైన్యం కనిపిస్తూ ఉంటది ఎప్పుడైతే వాళ్ళ కళ్ల మీద చేతులు పెడుతుందో అప్పుడు ఇప్పుడు చూడండి అన్నప్పుడు దేవగుతలు అందరు యుద్దానికి సిద్ధంగా ఉంటారు ఎలిషానా ఎలిషా ఎలీషా ఎలీషా టైం అగ్ని అగ్ని రథాలు ఉంటే పర్వతాల మీద ఆ గెహాజీ కళ్ళు మూసుకొని ఉంటే కళ్ళు తెరుగు రవ్వడు వాళ్ళ కళ్ళు జరగబడినప్పుడు ఆ అగ్ని రథాలు కనిపిస్తుంది చుట్టూ సైన్యం ఎలీషాబు ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి కండక్ట్ కనిపించని ఇంకొక ప్రపంచం ఉంది మన మధ్యలోనే అయితే నేను అందరికి చెప్పినది ఏంటంటే ఆ ప్రపంచాన్ని నువ్వు చూడగలవా దాని కొరకు కష్టపడగలవా ఎలీషియా చూడగలిగిండు ఎలియా చూడగలిగిండు వచ్చిన వాళ్ళందరు చూడగలిగిం ఐజయా భక్తుడు చూడగలిగాండు ఎక్తుడు ఇర్మియా చూడగలిగాండు ఇర్మియా అయితే ఎంతో కాలం ముందే చూడగలిగిన నిబంధన రాదు రావడం యుద్ధం చేసుకుంటే మీరందరూ చచ్చిపోబోతున్నారని చెప్పడం తెలిసిన గానీ వాళ్ళు సిద్ధపడరు అన్నట్టు కాబట్టి అలా మన ఆశ్చర్యం ఏంటంటే ఈ ప్రపంచాన్ని చూడాలంటే మటుకు మనము చాలా క్రేక్ చేయాల ఉపాసాలు ంటే ఖితంగా నువ్వు కళ్ళు మూసుకుంటే నీకు కనిపిస్తా కదా ఓళ్ళు ప్రపంచం నువ్వు చూస్తావు దేవదూతలు రకరకాల మనుషులు పుపతనమైన కాలకు దేవుని భక్తులు మనకు కనిపిస్తారు ఎందుకంటే మనం చూస్తాము ప్రకాణ గ్రంథంలో గ్రోహానికి భక్తులకు ఎంతో మంది కదా దర్శనంలో అదే రీతిగా ఏ గ్రంథంలో చూస్తాము ఎంతో మందిగా అనిపిస్తూ భక్తులు అట్లా గొప్ప గొప్ప దేవుని సేవకులకి దేవజనులకి మనుషులు కనిపిస్తూ ఉంటారు పురాతనమైన కాలపు మనుషులు దేవదూతలు దేవుని వెలుగు పరిలోకండి దిగి రావడము ఇవన్నీ చూస్తూ ఉంటాను అయితే దాని ఇవన్నీ తెలుసు అన్నట్టు అతను నపుంసకంగా మార్చబడ్డాక ఇంకా తన జీవితాన్ని సంపూర్ణంగా ప్రభు సమర్పించుకొని జీవించింది ఆయనకి ఆశ్చర్యం ఏంటంటే తనని నపుంసకంగా మార్చిన నెవిక రాజు మీద కూడా కోపం లేదు ఆయన రాజుని ఆశీర్వసినట్లు మనం వెనుకలు వస్తాం రాజు చిరంజీవి అదనదాకా అంటాడు ఇటువంటి కళ మీ శత్రువులకు వచ్చిన దాకా అంటాడు అంటే మీకు ఎవడు హాని చేసిందో వాడిని క్షమించే గుణగణం మీకుండాలనేది దాని నుంచి మనం నేర్చుకుంటాం అటువంటి గుణగణం కలిగిన వాడికి దేవుడు అనేకమైన విషయాలు చూపించినట్టు మనం చూసుకుంటాం కళలను అర్థం చేసుకుంటే జ్ఞానము దానియులకి ఇచ్చింది దేవుడు ఇక్కడ ఒక కళ గురించి నేను కొంత రెండు వారాల నుంచి ధ్యానిస్తా ఉన్నాను ఆశ్చర్యంలో దాని గురించి సంబంధించిన విషయాలు నేను ఇంకా దీర్ఘంగా ధ్యానిస్తాను ఏదో ఒక రోజు సంపూర్ణంగా అవి మనకి బయటపరచబడతాయి ఎందుకంటే ప్రభు నమ్మదగిన వాడు ఆ తృప్తిపరిచే దేవుడు కాబట్టి వీటన్నిటినీ మనకు చూపిస్తా ఉంటాడు చనిపోయిన వాళ్ళ గురించి ఈ ఎంతో నేను రీసెర్చ్ చేసిన గతంలో లాస్ట్ నాలుగు ఐదు సంవత్సరాల నుంచి చనిపోయిన వాళ్ళ గురించి పాత కాలపు పుస్తకాలు ఏం చెప్తున్నాయి చనిపోయిన వాళ్ళ గురించి కృత నిబంధన కాలపు పుస్తకాలు ఏం చెప్తున్నాయి అనేది నేను చూసినా పాత కాలపు పుస్తకాలు ఏం చెప్తున్నాయంటే చనిపోయిన వారు మరోబడ్డవారు కానీ కృత కాలపు పుస్తకాలు చెప్తలేదు చనిపోయిన వారు ప్రభు నందు వారు వాళ్ళు కేవలం నిద్రస్తున్నారు చనిపోలేదు అంటుంది నిద్రించడం వేరే చనిపోవడం వేరే కదా మీ శరీరాన్ని విడిచిపెట్టడం అనేది నిద్రకు సంబంధించిన కొత్త చెప్తుంది కానీ నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు ఎక్కడో ఉన్నావు నీ ఆత్మ ఎక్కడో ఉంది ఒక స్థలంలో ఉంది అది పనులు చేస్తుంది ఎందుకంటే అది రక్షింపబడ్డ ఆత్మ కదా త్రీ ఫోర్ ఇయర్స్ అందిన వారికి ఏ శిక్ష విధి పత్రికలో తేటగా చెప్పబడుతుంది కాబట్టి వారికి ఎటువంటి శిక్ష లేదు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ విమోచన పొందిన వారిని జ్ఞాపకం చేస్తుంది అదే రీతిగా ఆ ఎఫ్ఎస్ పత్రిక రెండవ అధ్యాయము ఆరో వర్షాలు కూడా మనం చూస్తాము మనం అందరము ఆయనతో పాటు కూర్చుని ఉన్నాం ఈ శరణ్ విడిచిపెడితే ఎక్కడుంటాం ఆయనతో పాటు కూర్చుని ఉంటాం కదా శరీరంలో ఉన్నప్పుడే రక్షణ బంగిన వాళ్ళ అందరము ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చున్నాం వాక్యం చూపిస్తుంటే మళ్ళీ శరణ్ ని విడిచిపెడితే ఇంకెక్కడుంటావు ఖచ్చితంగా ఆయనతో పాటే ఉంటావు అక్కడ ఇంకా ఇంకా ఎక్కువ ఉంటాం వాడు అక్కడ కానీ ఏం జరుగుతుందంటే అక్కడ ఆయనతో పాటు ఉంటున్నావు వాళ్ళ కిందికి దిగి మళ్ళా పైకి పోతున్నావు మళ్ళా ఎందుకు దిగి వస్తున్నావు ఎందుకు పోవాలా ఎందుకు రావాలా ఈ విషయం ఒకటి అర్థమైతే మనము కొంచెము ఈ ఆత్మీయ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి మరీ కొన్ని స్టెప్స్ ముందుకు వెళ్ళిపోతాం ఇది ఏ చర్చ స్థాయిలో చెప్పరు ఇంటర్నెట్ ఉండవు కానీ ఒకటే నాకు లాస్ట్ టూ ఇయర్స్ కి టూ వీక్స్ క్రితమే ఇది క్లూ దొరికింది నాకు కాబట్టి నేను ఆ యొక్క బైబుల్లో ఆ రీసెర్చ్ నేర్చుకుంటున్నాను ఏమనంటే ఇప్పుడు చూడండి నేను అది వాక్యం చదివేసి మూవీస్తాను దానీల గ్రంథము నాలుగవ అధ్యాయంలో ఉంది ఆ విషయం పదవ వచనంలో రాజు కల గురించి చెబుతున్నాడు నేను నా పడక మీద పనుండి ఉండగా నాకు ఈ దర్శనంలో కలిగాను కాబట్టి నిద్ర కలలు వస్తాయి ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే దేవుడు మనసును మాట్లాడాలంటే కళలు రూపకంగా కూడా మాట్లాడతారనేది ఒక వాక్యం చెప్తుంది ముఖ్యంగా భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఈ స్థితి ఏ లేక నీ కుటుంబీకుల పరిస్థితి నీ చుట్టూ ఉన్న వారి పరిస్థితి నీ సేవా జీవితము నీ సంఘకాలకు జీవితము ఏ రీతి ఉండబోతున్నదో నీ సంఘర్షుల జీవితాలు ఏ రీతిగా ఉండబోతున్నదో అది నీకు తప్పక చూపిస్తాడు ఎందుకంటే నువ్వు ఒక భారం కలిగి వాళ్ళకొరకు సేవ చేస్తున్నా కావచ్చు నీ గురించి నువ్వు భారం కలిగినా కావచ్చు నీకు తప్పక చెప్తాడు సంఘర్షులందరి గురించి నువ్వు ప్రేయర్ చేస్తే వాళ్ళకి జరగబోల్సిన విషయాన్ని నీకు తప్ప ఇంకొకరు చూపిస్తాడు ప్రార్థన ఉంటే వాళ్ళకు కూడా నువ్వు ప్రార్థనలు ఉన్నావు కాబట్టి నువ్వు మేలు పండుకున్నప్పుడు నీకు అవన్నీ చూపిస్తా ఉంటాడు అట్లనే దేవుడు పరువు కూడా నిద్రమైనప్పుడు కళ ఇచ్చేడు దేవసేపుకి నిద్రమైనప్పుడు కళ యాకోబుకి నిద్రమైనప్పుడు కళ ఇచ్చాడు అబ్రామ్ కు నిద్రమైనప్పుడు కళ కాబట్టి కలలు తప్పక దేవుడి నుంచే కొన్ని దృష్టి కూడా కలుగుతా ఉంటే మనం వాటిని మీద తీసుకోవాలా ప్రభు నుంచి కలిగింది ఏది దృష్టి నుంచి ఇది మటుకు చూడండి ఇక్కడ వాక్యం ఆయన పొకంగా పండుకున్నప్పుడు కలగాది ఇది దర్శనం కలిగింది అంటే మేలుకొనితోనే దర్శనం కలుగుతుంది నేను చూడగా భూమి మధ్యన మిగల ఎత్తుగల ఒక చెట్టు కనబడిన ఆ చెట్టు వృద్ది పొంది బ్రహ్మాండం అనేది అయిన దానికి వైకుంబులు ఆకాశం ఎత్తుగాను దాని ఆకరము భూతలం అంత విశలంగాను ఏం చెప్తుందంటే ఈ చెట్టు నిన్నే సూచిస్తుందని దానియలు ఈ చెట్టు నిన్నే సూచిస్తుందని తర్వాత చెప్తాడు కానీ మనం అర్థం చేసుకోవాల్సిందంటే ప్రతి దశలో ఇక చెట్టు దేనికి సూచిస్తుందంటే ప్రపంచాన్ని పరిపాలించే ఒక రాజుకి సూచిస్తుందని పాత నిబంధన కాలపు పుస్తకాలు చెప్తే హృదయ నిబంధనలో చెట్లన్నీ దేవుని వెళ్లగే సదృశ్యం కాబట్టి క్రైస్తవ జీవితము ఒక పెద్ద చెట్టుతో పోల్చబడిందని ప్రభు మనకు బయలుపరిచింది ఎన్ని సార్లు కాబట్టి అది పొందింది ప్రపంచమంతటా విస్తరించింది దానిపై కొమ్మలు ఆకాశం అంటుతున్నాయి నువ్వు ఇంకా పరలోకానికి సిద్దమైనావన్న విషయాన్ని వాకింగ్ వ్యాప్తం చేసింది కొమ్మలు పైకి దాని దాని ఆకులు సగుసగాను దాని పండ్లు విస్తరంగా కనబడి అంటే క్రైస్తవులు చివరి కాలంలో బహుగా విస్తరించి ఫలిస్తారు ఐశ్వర్యాన్ని ధన తులదూగుతా ఉంటారు శరీరం బహుగా తయారవుతారు అన్న విషయాన్ని ఆ వాక్యాన్ని వ్యాప్తం ఇది చాలా ఆశ్చర్యంగా మనకు అన్నట్టి కాబట్టి ఇందులో సమస్త జీవకోట్లు అన్నప్పుడు బాగా అర్థం చేసుకోవాలా అన్ని రకాల జీవకోట్లు సమస్త జీవకోట్లు అన్నప్పుడు ఆ యొక్క దర్శనంలో కూడా సమస్త చతుష్పాద జంతువులు జీవ కూడా కాబట్టి సమస్త జీవకోట్లకు చాలనంత ఆహారం ఉండను దాన్ని నీడను అడవి జంతువులు పండుకొని ఉండేది కాబట్టి చర్చికి యాక్చువల్ దేవుడు ఇంతగా పవర్ ఇచ్చాడు అది మొత్తం ప్రపంచానికే ఆహారం పెట్టే శక్తి ఇచ్చిండు యువశక్తి పెట్టలేదా ఆయన ఒక చర్చికి సాదృశ్యం కాదు ఐగుప్తికి ఆహారం పెట్టిండదు ఆయన ఏడు సంవత్సరాలు కాబట్టి దాని నడు దాని నీళ్ళను అడుగు జంతువులు పండుగను అనీళ్ళు దాని కొమ్ములలో ఆకాశం కూర్చునేను సకల మనుషులకు చాలా ఆహారం దాని అందును ఇప్పుడు చూడండి పదమూడవ వర్షంలో పద్నాలుగో వర్షంలో ఆ ఈ దర్శనం నేను చూస్తుండగా ఏం జరిగిందనేది పద్నాలుగో వర్షంలో ఉంది ఈ పద్నాలుగో వర్షంలో ఉన్న వాక్యానికి సపోర్టు మనకి ఎక్కడా కనిపించదు బైబుల్లో కానీ ధాన్యాలు ఎందుకు చెప్పండి అనేది మనం అర్థం చేసుకుంటే ధాన్యాలకి ఏం బయలుపరచబడింది అని మనకు అర్థమవుతుంది అయితే పద్నాలుగు వర్షం ఏంటంటే జాగరూకుడ ఒక పరిశుద్ధుడు ఆకాశంకి దిగి ఇలా బిగ్గరగా ప్రకటించాను కాబట్టి ఇక్కడ ఏముందంటే జాగరూకుడ పరిశుద్ధుడు ఉంది సాధారణంగా అయితే పాతలీ బంధకాలకు ఒక పుస్తకాల వచ్చి దేవుని యొక్క అమలు పరిచేవాడు పాతలి బంధకాలకు పుస్తకాలు చేసినప్పుడు దేవుడు దూతలను పంపించేవాళ్ళు దూతలు కింపుకొని వాళ్ళు తీర్పును అమలు పరిచేవాళ్ళు లేక దేవుని కార్యాలు అమలు పరిచి వెళ్ళిపోయేవాళ్ళు అన్నట్టు అయితే ఈ వాక్యం ఏం సూచిస్తుందంటే ఇది దూతలను సూచిస్తున్నట్లుగా కనిపించలేదు ఎందుకంటే పరిశుద్ధుడు అన్నప్పుడు ఇది మానవుల్ని సూచిస్తుంది అన్నట్టు లేకపోతే అక్కడ చాలా క్లియర్ గా దూతలనే ఏ ట్రాన్స్లేషన్ చేసినా ఇంగ్లీష్ లో కూడా చూసినా కూడా అట్లా ఇంగ్లీష్ లో కూడా హోలీ వన్ అనే ఉంది అంటే ఒక పరిశుద్ధుడు అని ఉంది అయితే ఇంగ్లీష్ లో అసలు లేదు ఇంగ్లీష్ లో జాగరూకుడు వేరే పరిశుద్ధుడు వేరే ఉంది ఇద్దరు అక్కడ అంటే జాగరూకుడు ఎవరు పరిశుద్ధుడు ఎవరు అనేది ఇంగ్లీష్ ఇక్కడ మటుకు జాగరూకుడు అయినా తెలుగు ట్రాన్స్లేషన్లు అక్కడ జరిగింది అన్నట్టు కాబట్టి ఎవరు అంటే మనకు తెలుసు కావలి వాళ్ళు జాగరూకులు కదా వాచ్మెన్ వాచ్ చేసేవాళ్ళని వాటర్స్ అంటారు కాబట్టి ఈ వాసర్స్ అనే వ్యక్తులు పరలోకంలో ఉన్నారన్న విషయాన్ని వాసే జాపం గుర్తుంది అందుకు నాకు ఆ ఇపకా రాష్ట్ర పత్రిక జ్ఞాపకం చేయవలసింది మనం ప్రభుత్వానికి కూడా అక్కడ సినిమా ఎందుకు కూర్చామంటే టైంపాస్ చేయడానికి వరకు రాదు కానీ ఏదో మనకి కొన్ని పనులు అప్పగిస్తుంది ఆ పండ్లు మనకి దిగి వచ్చి అమలు పరచాల ఏంది ఆ రెండు రకాల పనులు ఇక్కడనేమో ఈ జాగరూకులు ఏం చేస్తుంది అంటే నెమ్కర్ మీద ఒక తీర్పుని ప్రకటిస్తున్నాడు నువ్వు మీ రాజ్యం లెక్కింపబడింది నువ్వు కర్మ పడుతుంది నువ్వు పశువుల కట్టింగ్ చేస్తావు అకాశం మంచి నీ మీద పడుతుంది అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపం చేస్తా ఎందుకనగా మనం చూస్తాం అక్కడ ఈ ప్రదేశం రాజుకి గర్వం వచ్చిందన్నట్టు నా వలనే ఈ రాజ్యం ఇంతగా విస్తరించింది అంటే కరెక్ట్ పన్నెండు సంవత్సరాలకి అది జరుగుతుంది ఈ ప్రవచ్ ఈ దర్శనం కలిగిన పన్నెండవ పన్నెండు పన్నెండు నెలలే ఈ కళ ఈ దర్శనము నెరవే చూపించినాక దీని అర్థము వివరించినాక కరెక్ట్ పన్నెండు నెలలంటే ఒక్క సంవత్సరానికి దర్శనం ఆరంభమైందన్నట్టు ఆయన జీవితంలో కాబట్టి మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన టైం ఇచ్చినప్పుడు అది ఎగ్జాక్ట్లీ ఏ టైం గా వాపుస్తారు ఐగుప్త బబుల నుంచి బయటికి అన్న ప్రవచనం ఆయన కరెక్ట్ గా తెలిసింది వీళ్ళు డెబ్బై సంవత్సరాలు బానిసలాగా ఉండబోతున్నారని ఐగుప్తులో నాలుగు వందల సంవత్సరాలు బానిసలుగా ఉండబోతున్నారు వాళ్ళ టైమింగ్స్ బాగా చూడగలిగింది మనం దాని కొరకు ప్రయాసపడాలిప్పుడు మనం కూడా వీటిని చూడగలం మనం చూసినాం చాలా మటుకు కానీ ఇంకా పర్ఫెక్ట్ గా చూడలేదు ఉదాహరణకి ఈ యొక్క వైరస్ గురించి ఈ ఆర్థిక స్థితి గురించి మనం చూసినాం కానీ పర్ఫెక్ట్ గా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు ఎండ్ అవుతుందో మనం ఇంకా చూడలేదు కానీ మనం వాటి కొరికి ఇప్పుడు ప్రయాసపడాలన్నట్టు ఆయన తప్పక చూపిస్తే దేవుడు కానీ మనం ఇంకా ఆ ఆత్మలో ఆ తీవ్రతలో మనం ఇంకా పర్ఫెక్ట్ గా కాబట్టి వాటిని ఇంకా మనం పర్ఫెక్ట్ గా చూడలేని స్థితిలో ఉందం ఎందుకు మనము శ్రీ మహాసు మీద అతనితో పాటు ఈ క్షణం కూర్చున్నామంటే మనకు మనమే ఆ జాగరూకుల కొత్త నిబంధన కాలంకి వచ్చినప్పుడు మనమే ఆ యొక్క పరిశుద్ధ జనాంగం కాబట్టి హోలీ వన్స్ కాబట్టి మనం ఆయన సన్నిధిలో నుంచి కూర్చొని అవన్నీ తెలుసుకొని మళ్ళా ఈ వచ్చి వాటిని మనం పాటించాను అదే ఈ యొక్క పద్నాలుగవ వర్షాలలో మనం చూస్తున్నాం జాగరూకుడు పరిశుద్ధుడు దిగివచ్చి ఇలాగ బిగ్గరగా ప్రకటించాను ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసేసి దాని పళ్లను పారవేయడి పశులను దాని నీళ్ళ నుండి తొలిచి తొలివేయడి పక్షులను దాని కొమ్మల నుండి ఎగరగొట్టి ఎగరగొట్టుడి అన్న విషయం తర్వాత ఆ యొక్క మొద్దు ఆ చెట్టు మొద్దు మంచినకు తడిసినప్పుడు దాంట్లో నుంచి చిగురు తర్వాత వస్తుందన్నట్టు దాన్ని కాపాడుతాడన్న విషయం జాతం దాని మొద్దును ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో కట్టి పొలంలోని గడ్డి పాలగినట్లు దాన్ని భూమిలో విడుబడి కొంతకాలం కవి తిరిగి మళ్ళా మొలుస్తుంది అనే విషయం జాతం ఇస్తున్నాడు అంటే కనీసం ఏడు సంవత్సరం అన్నట్టు అర్థం ఆ పదహారంలో చేస్తాం పదిహేడవ వర్షంలో దావిదు చెప్తున్నాడు ఇప్పుడు దావిదుగా దాని పదిహేడవ వచనంలో ధాన్యాలు ఈ జాగరూకుల గురించి మాట్లాడుతున్నాడు చూడండి కదా ఈ ఆజ్ఞ జాగరూకులకు దేవదూతల ప్రకటనను అనుసరించి జరుగును ఇక్కడ మరొక ఫ్లూ ఇస్తుంది ఏంటంటే ఈ జాగరూకులు ఎవరంటే దేవదూతలు అంటున్నాడు అంటే స్పెషల్ పని కొడుకు కొంతమందిని ఏర్పరచుకుంటూ అనేది ఇక్కడ జ్ఞాకం చేయబడుతుంది వీళ్ళు శరీరంలో ఉన్నా శరీరంలో లేకున్నా ఆయన పని మటుకు చేస్తా ఉంటారు కాబట్టి ఇది చాలా ఆశ్చర్యకరమైన ఈ వాక్యం గొప్ప గొప్ప దైవజనులు విశేషమైన సేవ చేసిన వాళ్ళు ఇక్కడ ఏం చేస్తారంటే వాళ్ళ పని అయిపోలేదు వాళ్ళ శరాలను విడిచిపెట్టేది కానీ వాళ్ళ పని ఇంకా కొనసాగుతూనే ఉందనేది ఈ వాక్యం వ్యాఖ్యం చేస్తున్నారు ఇంకా దీనికి సంబంధించిన సపోర్ట్స్ వెతుకుతా ఉన్నాను బైబిల్లో ఎందుకంటే అక్కడ జూద పత్రికలో ఒక క్లు ఉంది నేను ఇప్పటిన తర్వాత చూపిస్తా దాన్ని దీర్ఘంగా ఇప్పుడు చూపించని ఆపేస్తాను వాక్యాన్ని అదే అవసరంగా ఈ ఆజ్ఞ జాగరూకులకు దేవుడుకల ప్రకటనను అనుసరించి జరుగును అంటే ఇంకా చూడండి నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటన నిర్ణయం అంటే అక్కడ పరలోకంలో కొంతమంది కొన్ని డిసైడ్ చేసుకుంటున్నారు ఈ లోకంలో ఎవడు రాజు కావాలా యునైటెడ్ స్టేట్స్ కి ఎవడు కావాలా ఇండియాకి ఎవడు ప్రైమ్ కావాలా అక్కడ ఎవరు ప్రెసిడెంట్ కావాలా యుఎస్ కి ప్రతి దేశానికి ఎవరు ప్రెసిడెంట్లు కావాలా ప్రైమ్ మినిస్టర్లు కావాలా ఐక్యరాజ్య సమితికి ఎవరు సెక్రటరీ జనరల్ కావాలా ఈ లోకంలో ఎవరు సైంటిస్టులు కావాలా ఎవరు పలాని మందు కనుక్కోవాలా పలాని రోగాలకి మందులు ఎవరు కనుక్కోవాలా పలాని సమస్యలకి పరిష్కారం ఎవరి ద్వారా జరగాల అనేది వీళ్ళు తీర్మానిస్తారంట అక్కడ పరిలోకంలో అంటే దేవుడు అధికారం ఇచ్చింది ప్రపంచాల్లో పరిపాలించడానికి వరకు రాజ్యం స్థిరపరచడానికి వరకు వీళ్ళకి అధికారం ఇచ్చింది దేవుడు వీళ్ళు దాన్ని అమలు పరుస్తారు అక్కడి నుంచి కిందికి దిగి వచ్చింది ఇప్పుడు మనం అర్థం కదా పాత నిబంధన కాలపు దేవుని భక్తులు అంటే ఆ అంటే ఆది తర్వాత జరిగిన విషయాన్ని కానీ క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు ఆయన రక్తం పెట్టి కొనబడ్డ వాళ్ళు మనము ఇప్పుడు ఆత్మ శరీరంలో ఉన్నంత వరకు అక్కడ పోతా ఉంటాం మనకి చావు లేదని తెలుసు మనకి రక్షింపబడ్డ వారికి కాబట్టి శరీరంలో ఉన్నంత వరకు అక్కడ పరలోకంలో కూర్చుంటున్నాము ఆత్మలో శ్రీకి దిగి వస్తున్నాము సేవ చేస్తున్నాము ముందుకు వెళ్లిపోతున్నాము కాబట్టి అటువంటి పరిశుద్ధమైన పరిశుద్ధుల ప్రకటన నిర్ణయమైన పరిశుద్ధ ప్రకటన అనుసరించి సంభవించినట్టు సమస్తం ఈ లోకంగా పదేరవస దేవుడు మానవ రాజ్యం పైన అధికారి అయ్యండి ప్రతి రాజ్యము ఆయన అధికారంలో ఉందనని ఇక్కడ చాలా క్లియర్ గా తాను అని చెప్తున్నా ఈ దేశం మీద ఎవరు ప్రైమ్ మినిస్టర్ కావాలనో దేవుడే తీర్మానిస్తారంట మీ ఎలక్షన్స్ కాదు నీ ఓట్లు కానే కాదు చాలా క్లియర్గా ఉంది ఇక్కడ కాబట్టి నువ్వు అక్కడ పోయి పైన ప్రార్థన చేసి ఆయన తనులు కనిపెట్టి ఆయనతో పాటు మనం ఆయన చెప్తాడు పోయి నువ్వు ఈ పని చేయాలి నువ్వు కీజీ పోయి ఆ మనం నేర్చుకుంటున్నాము ఏ రీజీగా పనులు చేయాలనేది చాలా మటుకు నేర్పించాడు దేవుడు ఈ లాక్డౌన్ లో ముఖ్యంగా ఎట్లా మనము ఈ దుష్ట శక్తులతో ఎట్లా మనం వాటిని సంభాషించాలా వాటిని ఎట్లా గణించాలా ఇంకా రకరకాల విషయాలు నేర్పిస్తుంది ప్రభు వీటన్నిటిని నేర్చుకుని మనం అనేక ప్రకటించాలా ఆయన మహిమ పరిచి బిళ్ళగా తయారు కావాలా మనం అటువంటి బాల్యం ప్రభు మనకు అనుగరించాలని ప్రార్థిద్దాం పరిశుద్ధర తండ్రి నిర్వహణ ఇక అనేక పర్యాలు మాకు మాట్లాడుతున్నారైనా నిర్ణయించిన పరిశుద్ధులకు సంబంధించిన విషయాలు మీరు గణించినట్టు చూపించినారు ప్రభు ఆ లోకంలో ప్రభు మీ బిడ్డలు కొంతమందినైనా ఇవన్నీ తీర్మానిస్తున్నారు కాబట్టి మీరు వాళ్ళకి అధికారం ఇచ్చినారు ఈ లోకంలోని పరిస్థితులను ఏ రీతిగా కంట్రోల్లో తీసుకోవాలని ఏ రీతిగా పరిశాలన చేయాలా ఎవరు రాజులు కావాలా ఎవరు రాజులు కావద్దు అవన్నీ తీర్మానాలు మీరు మీ బిడ్డలు చేస్తున్నారు తండ్రి మీరు వాళ్ళకి అటువంటి అధికారాన్ని ఇచ్చినారు కాబ మీకు ఎంతో వదనాలు తండ్రి సహకరించమని ప్రార్థిస్తున్నాం వీటిని మేము చూడాలని మా యొక్క ఆత్మీయ నేతలను వీటిని తెలుసుకోవాలా నేర్చుకోవాలా అన్నింటిలో ప్రకటించారు సేవకులుగా బిల్లుగా మళ్ళీ తయారు చేసి ముఖ్యంగా ప్రభావ ఈ వైరస్ బారంగా ఉన్న వాళ్ళందరికీ వేళగా అనిపించమని ఆర్థిస్తున్న విషయం దాన్ని గర్థించమనుకు ఆదిస్తున్న విషయం నేను ప్రస్తుతం దయచేసి అడుగుతాన్ని చేకూర్చండి సంఘానికి రెస్టారేషన్ దయచేసి వాటికి విశేషమైన ఆ యొక్క ఆ యొక్క వరాలు అనుగ్రహించమనుకు ఆదిస్తున్నాం గొప్ప సేవకులు బయటకు రావాలా భూతాల క్రింద చేసే సేవకులు బయటగా రావాలా చివరి ఫలాలు ఉంచడం ప్రభుత్వ మీరే మహిమందరినీ మీరు జాగ్రత్తగా పరుచుకున్నాను పరిశుద్ధుడ మోహన్నత సర్వోన్నతుడ సర్వాధికారి సర్వకృపా నిధేగదేవ ఈస మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్న జీవం గల తండ్రి ఇచ్చిన ఎద్దిన ఉన్న అవకాశాన్ని బట్టి వందనాలు తండ్రి నాయన ఈ దినమున మేము కీడు చూడకుండా తండ్రి ప్రభా నాయన మమ్మల్ని కాపాడమని సహాయం చేయమని వేడుకనిచ్చుంటున్నాం మిమ్మల్ని మహిమపరిచి తండ్రి ప్రభా మిమ్మల్ని సంతోషపరిచి మీ చిత్తమును చేసి తండ్రి ప్రభా ఈ లోక ఆశలను విడిచి తండ్రి ప్రభా ప్రార్థన మీ యొక్క చిత్తమును సేవను జరిగించే ఉండటకు సహాయం చేయండి తండ్రి నేడు నిజమైన జీవితాల్లో ప్రార్థన లేదు కానీ మాటలు చెప్పేవారంగా సూక్తులు చెప్పేవారంగా ఉన్నాం ప్రభా నాయన మమ్మల్ని క్షమించమని మార్చమని వేడుకొని చుంటున్నాం మీ చేతుల్లో కప్పజెప్పుకుంటున్నాం తండ్రి ప్రభా దేనికి పనికిరాని మమ్మల్ని తండ్రి ప్రభా నీకు పాత్రలుగా చేసుకున్నందుకు వందనాలు ప్రభా చీకటిలో కటిక చీకటిలో గాఢంద కారంలో నాయన వెళ్ళుతున్నప్పుడు తండ్రి నాయన వెలుగులో మమ్మల్ని నిల్వబెట్టి నేనున్నాను అని తండ్రి ప్రభా మమ్మల్ని రక్షణలో కొనసాగించినందుకు మీకు వందనాలు ప్రభా భయంతో ఉనుకతో ఈ రక్షణను కాపాడుకున్నట్టు సాయం చేయండి చివరి దినాలలో ఉండగా మరు ఇంకాను బయలుపరచండి తండ్రి ప్రభాయన ఈ సరజామే రాజ్యం ఒకరికే మేము ఎదురు చూస్తుంటున్నాం తండ్రి ప్రభా కోవిడ్ బాధితులను జ్ఞాపకం చేసుకోండి ఆయన వలస కూలీలను ఆ తండ్రి ప్రభా ఆ రైతులను బట్టి ప్రార్థిస్తుంటున్నాం వరదల ద్వారా నాయన మరల రైతులు నాయన తమ తండ్రి ప్రభా ఆస్తులను పుణంగా ఎంతో పంట వేసి ఉంటారు ప్రభా అరిగిపోకుండా నాయన వారికి సాయం చేయండి నాయన ఆ వలస కూలీలు ఎవరైతే ఇంకా రాలేని పరిస్థితులు పోలేని పరిస్థితుల్లో ఉన్నారు ఆహారం లేక ఉన్నారు అనాథలుగా మారిపోయారు జాబులు కోల్పోయినారు తండ్రి దూరదేశాల నుంచి వచ్చి ఇక్కడ నాయన ఏమి లేని స్థితిలో ఉన్నారో వారిని దర్శించండి వారికి రక్షణను అనుగ్రహించండి సాయం చేయండి జాస్వాన్ బట్టి వందనాలు ప్రభా ఇంకను సంపూర్ణంగా స్వస్థపరచండి మిల్లీ అంటే మీ చేతికి కప్ప చెప్తుంటున్నాం తండ్రి ఆ షోల్డర్ సర్జరీ జరిగినప్పటి నుంచి ఏదో కాంప్లికేషన్స్ తో ఉండగా ఆ యూటీఐ ప్రాబ్లం నుంచి సంపూర్ణ విడుదల దా ఇచ్చేయండి కృష్ణా ముట్టండి సంపూర్ణ స్వస్థత ఇచ్చేయండి చిన్న ముట్టండి తండ్రి ప్రభా కోవిడ్ నుంచి సంపూర్ణ స్వస్థత ఇచ్చేయండి మనోజ్ బ్రదర్ వాళ్ళ రిలేటివ్ ఒక బిడ్డ ఉన్నారు ప్రభా ఆయనను కూడా ముట్టండి ప్రభాయన ఆయనను కూడా తాకండి సంపూర్ణ స్వస్థాయించండి తల్లి కృష్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన అభిన పరచమని వేడుకొని చుంటున్నాం ఎస్ఎంఎస్ ఈమెయిల్ ద్వారా ఫేస్బుక్ వాట్సాప్ యూట్యూబ్ ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాలని జ్ఞాపకం చేసుకోండి తండ్రి తోడుగా నెడదండి బలపరచండి ప్రభా నాయన టీమ్ లో ఉన్న ప్రతి సభ్యుల్ని జ్ఞాపకం చేసుకోండి రాలేకపోయిన వారిని అందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి సమాధానం దయచేయమని తోడుగా నేడుగా ఉండమని తండ్రి మీరు సిద్ధపరచేనట్లు సహాయం చేయమని నన్ను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మా రక్షకుడు మా ప్రభు మీ ప్రికుమారుడు ఏ పరిశుద్ధనామము ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి గొప్పదేవా ఈ కలిసిన కాలం మమ్మల్ని అందరికీ ప్రభావ సురక్షితంగా కాపాడి అయినా మీకు అమితమైన కుప్రమ కనుడి కురమ కనుగరించి ప్రభావ ఇంత కాలం వరకు నడిపించాలి చేస్తూ మీకు అన్నాను ప్రభావ మీకు కృతజ్ఞతలు తీర్చుకున్నాం ప్రభావా ఎన్నెన్న విషయాలు ప్రభావిరు మాత్రం మాట్లాడుతున్నారైనా గొప్ప వివాసమైన ప్రపంచాలకు మేము అడుగు పెట్టాల ప్రభావ మేము అడుగు మాత్రం వేసినాం ప్రభావా ఇంకా నైనా మేము సంపూర్ణంగా ముందుకు సాగిపోలే వీరే సాయతలు నడిపించి మనం చాలా ఇష్టం కనిపించుకోవాలా ప్రభా దాని ఎంతగా ప్రార్థనలో ఉంటే ప్రవా అలా అవి చూడగలిగిన ప్రభావ అయినా మేము కూడా ప్రభావ ప్రభావ ఎక్కువ సో మేము ప్రార్థనలో ఉండే ప్రభావన్నింటి చూడాలా ప్రభావ ఆ జాగరూకుడు లాగా జాగరూకుడు లాగా మేము ఉండాలా ఇస్తే ప్రభావ ఆ రీతికి మేము ఎదుగులాగానే మీరు సాయపడ ప్రార్థిష్టమైన గొప్ప దేవ మా ఆత్మీయ నేతలు ఇంకా ఎక్కువ ప్రభావ ఓ దేవాటి దేవాటన్నింటి చూసి లాగా ఒక ప్రమాక్ ఆసక్తి ప్రభావ రెడ్డి గుర్దిష్టమైన గొప్ప దేవ ఓ దైవ విశేషమైన విషయాలను ప్రభావం చూసి చూస్తున్నారు కాలంలో ముద్రించబడి కానీ ఒక ప్రభావన్ భక్తులు కాలం కూర్చోవరకు ప్రభావం కన్నా కూర్చేవరకు ముద్దలు ఇప్పబడుతున్నాయి నాకు మా కాలంలో ఇప్పబడుతున్న పొంది చూడగలుగుతున్నా ప్రభావ అది మీరు ఇచ్చిన ధన్యత ఇస్తే ప్రభావాలి ప్రభావం చూడటమే కాదు ప్రభావ వాటిని మా చేతులు అవలంబించుకోవాలి అలీకులు వాటిని చూపించాలా ప్రభావతి కనిసంగి మీరు ఆకలికి మీరు సిద్ధపరచాలా ప్రభావ ఆయన అనేకులు ప్రభావితం కనిపిరించి చూపించే గొప్పవలం కాదు ప్రభా ఆయన మీకు ఒక చుప్ర కనిపిస్తున్నారు ఆయనకు ఎందుకు నిమిత్తమైన ప్రభావ అయితే మీరు మా కాలం చూపిస్తారో ప్రభావితం అర్థం చేసుకుని ప్రభావ దేవ అనుకున్న ప్రభావితం అర్థమయ్యేలాగిన ప్రభావ ప్రేమతో మీరు ప్రకటించలాగిన సాయంత్రం ఆదిష్టమైన గొప్ప దేవ నా దేవ నా ప్రభావ మాకు ఊహం ప్రభావ ఎన్నెన్నో విషయాలు మాకు చూపిస్తారు అది తెలుసుకుంటే మాకు తరం సరిపోదు మా కాలం సరిపోదు ప్రభావ కానీ మా కాలం ఉన్నంత వరకు ప్రభావితం చూడాలంటే తెలుసుకోవాలి ప్రకటించాల ప్రభా అంటే ఆసక్తిని మాకు అనుగ్రహించిన అదిష్టమైన గొప్ప దేవ ధాన్యులు ప్రభావం ఎంతగానో ప్రభావితించుకోని ప్రభావ అంతగా తీర్మనించుకుంటాను ఎవరి దశ నుంచి ప్రభావ చిరు వరకు ప్రభావ ఇన్ని రెండు రాజుల కాలాల వరకు అతనున్నాడు ప్రభావ వాళ్ళ కొడుకు వెళ్ళేంత వరకు కూడా ఉన్నాడు ప్రభావ ప్రభావ అంతగా ప్రభావలు ఆయన మొదటి ఏ ఆ చివరి వరకు కూడా ప్రభావాలం ముగిసించే వరకు అదే వంతులో నిలిచినాడు ప్రభావ అదే తీవ్రత కలిగి ఆయన జీవించిన ప్రభావ ఓ ప్రభావ అంత గొప్ప దాని ఇచ్చిన ప్రభావ ఎంతో జ్ఞానం ఇచ్చిన ప్రభావలు ప్రభావ గొప్పదేవాది మీ నుంచి కలిగింది ప్రభావ నీకు అన్నాలైనా అలాంటి జ్ఞానాన్ని మేము పొందుకోవాలా బైబుల్ జ్ఞానం పొందుకోవాలా మీకు ప్రవేశాన్ని అర్థం చేసే విశేషమైన మీకు జ్ఞానాన్ని మీ సముచితమైన జ్ఞానాన్ని మాకు అనుసరించరుషుద్ధులకు తండ్రి ఇస్తున్నాం ఈ విషయాలు చూస్తుంటే ప్రభుత్వం ఎంతో ఆసక్తి కలుగుతుంది కానీ ప్రభావ ఈ లోకాధి విధానంలో ప్రభుత్వం కొట్టుకుని పోతున్న ప్రభావం క్షమించమని ప్రార్థిస్తున్నాం కనిపించనైనా వాటి నుంచి మా పిల్లలు కల్పించినైనా విషయాలు పట్లనే ఎక్కువ సమయం ప్రార్థనలు గడిపే ప్రభావా ఇటు నేర్చుకోవాల ప్రభావం అయితే ఎంతో మంది భక్తులు ప్రభావ ప్రభక్తలైనా వాళ్ళ వాళ్ళ జీతాలను సీకరించుకుని రోజు రోజు కొండల్లో గృహంలోకి పోయి ప్రార్థన చేసిన ప్రభావం ఇక్కడ కనిపించారైనా ప్రభావ వాళ్ళ తీవ్ర సాధించడం కాబట్టి భవిష్యత్తు చూడగలిగిన ప్రభావ అలాంటి బిడ్డలుగా మేము కూడా తయారు కావాలా ప్రభావ మీరు సహాయపడమని ప్రార్థిస్తాం మీకు అలాంటి నడుపు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం గొప్పది ఆత్మలో ప్రభుత్వం అంటే చూడాల ప్రభావ మీ శరీరం ఎట్లున్నా కానీ ప్రభావ ఆత్మలు మీతో పాటు ఉన్నాం ఒక ప్రభావ ఉండాలని మేము అక్కడ సింహాసమే కూర్చోవాలి అని ఎంతో గొప్పదని చెప్పుకుంటారు కంటే ప్రభావ ఒక పనులు అప్పది అనే విషయం మరోసారి మాకు వ్యాఖ్యలు చేస్తున్నారు నాయన ఇది ఎంతో ఆత్మీయమంది ప్రభావ ఎక్కడ ఇది ఆయన మేము ఇంతవరకు చూడలేను అయినా మీ వాక్యం నుంచి అవి భయపరచబడుతున్నాయి కానీ ప్రభావని ఇంతకాలం నేను చదివినా గానీ వాటిని అర్థం చేసుకునే స్థితిలో ఉన్నావు కానీ అవి ఒక కాలానికి అవి భయపరచబడుతున్నాయి ఇప్పుడు మాకు బయటపరచుకోవాలి మీకు వండాలి ప్రభావ ఇప్పుడు ఇటు మేము తెలుసుకోవాలి ఇటు పట్టుకునే ప్రభావ వీటిని ప్రభావించి ప్రభు అనేక విషయాలు ప్రభావం నేర్చుకోవాలి ప్రభావం ప్రభు ఎంతగా ప్రభు మీరు ఆశ్రయించాలైనా గొప్పది ఏవాలంటే స్థితిలో మామూలుగా లేవనెత్తమని ప్రాద్ష్టమైన గొప్పదేవ అలాంటి కొడుకు ప్రతి సంఘానికి ప్రతి సేవకుడు ప్రతి పిల్లల ప్రభావిత పొందుకోవాల ప్రభావ ఆయన వాళ్ళందరిని ప్రభావం ఆశ్రయించమని ఆశ్రయించమని ప్రార్థించుకుని చూపించమని ప్రార్థిస్తాం ప్రతి సిస్టమ్స్ ఇవన్నీ చూడాల ప్రభావ అన్నింటిలో ప్రకటించాల ప్రభావ ఆయన ఇసులు ప్రభు నా తల్లి నీకు వంద ప్రభా అంతగా ప్రభావ పదహారు ఉద్యమంలో ప్రభావ పదహారు వచ్చిన పదిహేడు వచ్చిన వాళ్ళు అయినా అది ఎంతో గొప్ప ఒక చెట్టులాగా విస్తరించింది క్రైస్తాని ఈ రోజు ప్రభావ అది ఆహారం లేని స్థితిలోని ప్రభావ ఆయన అనేకులు దాన్ని పొందుకునే స్థితిలో ఉన్నారు ప్రభావ ఆయన అనేకులు ఆహారం పెట్టాలంటే దీవవాక్యాన్ని ప్రకటించాలనే విషయాన్ని చేయబడుతున్నారు ఆత్మీయ ప్రభావ ఆయన ఈ ప్రభు ఎంతో విషయాలు ప్రభావ ఉపమాన రీతిగా మీరు మాకు చూపిస్తున్నారు బట్టి అర్థం చేసుకోలేదా మీరు మాకు సాయకున్నారు ప్రభావి నీకు వందాలైనా దాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు అర్పించుకోవడం ప్రభావ నా దేవన ప్రతి ఒక్క వేడుక ఆదిష్టమైన గొప్పది వాళ్ళ బెడతాను నడిపించడం ప్రభావ ఆయన ప్రతి బిడో ప్రభా ఎవరి ప్రభా ఈ వాక్యలు వింటున్నారో ప్రభావ ఆయన ప్రపంచం అంతా ఈ వాక్యాలు వెళ్ళిపోతున్నాయి ప్రభావ ప్రతి ఒక్క బిడవ ఈ వాక్యం నాటబడాల ప్రభావ అది నీరు కట్టి ఫలించాలని ఒక ఒక పెద్ద వృక్షంగా ఫలించాల ప్రభా అలీకులు ప్రభా అ ప్రభావం నడిపించే వాళ్ళు తామే అది ఇష్టమైన అలాగే బహుగా విస్తరించాల ప్రభా ఇక పరిచర్య ప్రభాయన ఎంతో ప్రభావ మహిమగల పరిచర్లు మీరు మాకు అనుగ్రహించిన దాన్ని బట్టి నీకు పట్టుకొని ముందు కొనసాగించుకోవాలన్న మా జీవిత కాలంలో ప్రభావ ఎన్ని లోడు పాటలు వచ్చినా కానీ ప్రభావ ఎన్ని ఆటంకాలు వచ్చినా గానీ ప్రభావ ఆయన మేము తెలుసుకున్నాం నేర్చుకున్నా మీ సత్యం మొదటి నుంచి మేము ఏమింటున్నామో అది చివరి వరకు మీరు నివసింపనీడి వాక్యం చెప్తున్నాం ప్రభావ ఇది మేము ఓటర్ మా హృదయంలో మేము పెట్టుకోవాలా ప్రభావా అవలంబించుకోవాలా ప్రభావ అన్ని ప్రకటించాలా కొంతకాలం పోతే బైబిల్స్ కూడా దొరకవు ప్రభావ కానీ ఇప్పుడు వీటి అన్నిటి మేము మా హృదయంలో భద్రపరచుకోవాలి రచస్ చేసుకోవాలా ప్రభావం భాషికముల వల్లే మా నదుట కట్టుకోవాలా ప్రభావ ఆయన ఈసూ ప్రభావం ధరించుకోవాలా ప్రభు వాక్యాలని ప్రభావ ఆయన ఇసు ప్రభావాలంటే భయంకరమైన దినాలు రాబోతున్నాయి చూడలో ప్రభావ ఆయన మీరు సిద్ధపడాలా నేను ఏ విధంగా సిద్ధపడాలో కూడా మీరే మాకు మార్గం చెప్పి నడిపించడానికి సాగిమైన ఆ స్థితికి మీరు వాటిని అర్థం చేసుకుని పొందుకోవాలన్నా మీతో సంభాషించాలా మీతో మాట్లాడాలా ప్రభావ ఆయన చర్చించాలి ఇస్తే ప్రభావ మాకు విషయాలు బయటపరచండి ఒక ధాన్యలాగా మేము అందరం తయారు కావాలి ప్రభావ స్థితికి ఎదుగులాగానే మీరు నడిపించుకోవాలని త్రా ఇష్టమైన నా ప్రభా దాన్ని బట్టి మీకు వన్నాలు ఇస్తే ప్రభావ విషయం ప్రభావ మాకు వన్నా ప్రభావ అది ఒక కోవిడ్ ప్రభావం ఎంతో మంది ప్రభావస్ తో ప్రభావ బాధపడతానైనా ప్రతి గడులైనా స్వస్థపరచడం ప్రారంభిష్టమైన ప్రతి వైరస్ మీరు గర్ధించని ప్రభావాల పట్ట కనికి చూపించను అయినా కృప చూపించడం ప్రార్థిష్టం మా ప్రియుల ప్రభావం కొంతమంది ప్రభావం వైరస్ అంటే ప్రభావం మనసు దొరక ఫ్యామిలీలో ప్రభు అయిన తన వాళ్ళ చుట్టాలపై విక్రమ్ ముట్టండి ప్రభుత్వం స్వస్థపచ్చిన ఆ బిడమైన ప్రభావం కనికరించాలని కొత్త చూపించిన వైరస్ మీరు గర్దించండి ప్రభావ ఆయన ఎసుకోవడం మీరు స్వస్థపర్చండి ఆయన కనికరిని ప్రతి పాపం క్షమించండి ప్రభావ ఆయన వాళ్ళ జీవితాన్ని సమర్పించుకోలేదు సహాయపడమని ప్రార్థిస్తాయినాదరణ మీ సమాధాన కుటుంబాన్ని దయచేయాలైన ప్రభావ ఈ దశలైన కదా ప్రభావం చూచేలాగిన మీరు ఆకర్షించుకోని ప్రభావం మీరు నడిపించుకోండి ప్రభావ వాళ్ళ జీవితాన్ని ప్రభావ మరుసా జ్ఞాపకం చేయని ప్రభావ ఆ మొదటి ప్రేమను జ్ఞాపకం చేయని ప్రభావ సంపూర్ణమైన విశ్వాసాలను నడిపించండి అనుమానమైన దురాత్మను గర్గించమని ప్రార్థిష్టమైన నా ప్రభావ తనికే స్తోత్రమైన ప్రభావ మీరే గొప్ప విజయం అని గురించి ప్రతి కుటుంబం మనసు వాళ్ళ కుటుంబాల భార్య వాళ్ళని ప్రభావ చుట్టూ పిల్లలు అందరూ ఆశ్రవదించి మనకు ప్రార్థిస్తాం బలపరచండి బిరపర్చని వాళ్ళ విశ్వాసాన్ని కాపాడుకోవాలి విశ్వాసంతోనే ప్రభా దాన్ని జయించి ముందుకు పోవాలా ప్రభా బిడ్డలు మీరు ఆధార ఆదరించండి బలపరచమని ప్రార్థిష్టం అభా చిన్న దగ్గర ప్రభావ ఇంకా ప్రభా జాష గురించి ప్రార్థిస్తామైనా అరీతిక ప్రభు అంటే మన భాస్కర్ బర్ వాళ్ళ మళ్ళీ గురించి ప్రార్థన చేస్తాం ప్రభావ సర్జరీ తర్వాత ఏదో ప్రాబ్లం ఉంది ప్రభావాతీ ఆటంకాలు శరీరంలో పనిస్తుంది అనారోగ్యాన్ని వేసిన వాళ్ళకి గర్దిస్తున్నా ఆ శరీరాన్ని విడిచిపెట్టమని ఆగ్వాసా ఏమన్నా ప్రభావాత గురించి ప్రార్థిష్టమైన ఆ బిడ్డలు మీకు సమర్పించుకొని జీవించాలని సహాయపడండి నాన్న బిడ్డ త్వరగా మీరు నడిపించుకువ ఈ వాక్యాలు గ్రహించాలని మీరు సహాయపడమని ప్రార్థ్యమైన గొప్పదే వాళ్ళ పన్నుబాట్లుంటుంది గొప్ప వాళ్ళని తోడున్నది మీ ప్రొటెక్షన్ మీ కాబదాలను గురించి మన ప్రార్థిష్టమైన గొప్పదేవా ఆయన ఈభావండి మీరే మాకు సహాయం నడిపించండి ఈ దీని వంతా మిన్న మాకు అనుగ్రహించండి మీరు కష్టాలు మీకు ఆత్మ నడిపించి మాకు అనుగ్రహించమని గొప్ప దేవా ప్రభా మీరు అక్కడ తొలిగిన ఈశ్వభ మీరు సిద్ధపడాలా అన్నిటి మీరు ఒకవేళ ప్రభావ ఒక పని మీరు మాకు అప్పచెప్తున్నారు నాయన నా దేవా ప్రభావ పని సంపూర్ణ గంట మీరు కొనసాగించుకోవాలి ప్రభావ ఆయన అలాంటి ప్రయాసాలను మేము ముందుకు పోలాగినా మీరే మమ్మల్ని నడిపించమని అలాంటి స్థితి కొరకు మీరు సహాయపడండి నా దేవ నా ఆయన ఈసూ ప్రభా తల్లి ఈ లోకంలో ప్రభావ ఆర్థిక పరిస్థితి పడిపోయిన ప్రభావ తిరిగి రెస్టార్జ్ చేయడం ప్రభావ రాబోయే దినాలంటే భయంకర కరువు ఉంది ప్రభు అలాడు ఏసు ప్రభా కరువు దినాల్లో ప్రభా తల్లి అనేక దేశాలను పోషించిన ప్రభా అనేక దేశాలను కాపాడిన ఆకలి నుంచి కాబట్టి రాబోయే దినాలలో ప్రభావ మేము ఏ రీతిగా ప్రభావ క్రైస్తవ సంఘాన్ని మేము మీ చెంతకు నడిపించాలా ఏ రీతిగా ప్రభావ నేను ఈ యొక్క ఆత్మీయమైన విషయాలు మేము చూపించు మీ మీరే మాకు మార్గం చూపించి నడిపించండి మీరే మాత్రం మాట్లాడండిసిపో మీకు ఆత్మ నడిపించిన దయచేసి ఆత్మల మీకు నేను సంపూర్ణ ఆత్మ స్వరూపులకు నేను తయారు కాడపోవ ఆ స్థితి నడిపించి మీరు ఆ కృతి ప్రభావ ఈ గ్రూప్ లో ప్రతి బ్రదర్స్ ప్రభావ వాళ్ళ కుటుంబాలను ఆశ్రవదించి దీవించిన ప్రభావం గొప్ప సాక్షి నిలబెట్టుకున్న పిల్లల్ని కుటుంబాన్ని దీవించి ఆశ్రవదించిన ఉద్యోగ స్థలంలో స్టడీస్ లో మీ జీవన అనుగరించే ఆశ్రవదించే ప్రభుత్వం గొప్ప సేవకులుగా తయారు చేసి ఓ ప్రభు అక్కడ గొప్ప సేవకులుగా భూత నుంచి గొప్ప సేవకులుగా రావాల ప్రతి కుటుంబం నుంచి గొప్ప గొప్ప సేవకులు రావాలా సంఘం నుంచి గొప్ప గొప్ప సేవకులు రావాల ప్రభావ ఆంధ్రదేశ్ గొప్ప గొప్ప సేవకులు రావాలా ఆయన అన్నింటినీ సత్యం ప్రకటించాలంటే గొప్ప ఉద్యమం ప్రభావతి ప్రభా మీ కృప నెంబర్ కృప మాకు అనుగ్రహించి నడిపిస్తాను వాగ్దనం చేస్తున్నారు దాన్ని బట్టి మీకు అన్నాను మొత్తం మాట్లాడి మీకు అన్నారు ప్రభా ఆత్మీయ జీవితాన్ని ఏ నిధి ఉంటుందని మరోసారి జ్ఞాపకం చేసి తిరగచ్చు ప్రభావ కళ్ళకి కనిపించేది ఇంకొక ప్రపంచం ఉంది అయినా ముందుగా ఏం జరుగుతున్నాయి మీకు చూపిస్తాను అన్నైనా మాకు చూపించండి మాకు ఆశ పెళ్ళి ప్రభావ మీ ఖర్చు మనం సాధిస్తున్నాను మీతో సంభాషించడా మీతో పాటు కూర్చుని లాగిన ఆ విషయాలు మేము తెలుసుకునే లోకంలో ప్రకటించాలా వాటిని పాటించాలా అమలు పరచాలా పేరు పక్కన అమలు పరచాలను ఏం అమలు పరచాలనో మీరు నేను అది నేర్పించామని ప్రార్థిస్తున్నా చూపించాలి ప్రభావం మేమే కాదు అనే కొన్ని దాని లాభం పొందాలని విస్వార్థమైన సేవలు నడిపించి ఓ ప్రభావం ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ఆదాన్ని ముఖ్యంగా విక్రమ్ ని స్వస్థపరిచి తిరగ డిశ్చార్జ్ హాస్పిటల్ నుంచి ఇక డాక్టర్లకి తని వాళ్ళు మంచి మనుషులు గారించండి ముఖ్యంగా కావాలి ప్రతి మెడిసిన్ కి మీరు ఇస్తారు మెడిసిన్స్ మెడిసిన్ మీరు చేసే గొప్ప దేవుడు సో కుటుంబం మీరు మహిళమే అండి మమ్మల్ని మీరు డాక్టర్స్ పరచుకోండి దినమంత నడిపించామని ఏ శిక్కులు స్పర్చుదామన్నా ప్రార్థిస్తున్నాం తండ్రి మన ప్రధాని కృష్ణ కృప సమరం నడిచి మనందరికి సదాకాలం తో